కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై నాలుగు అలసితిని పుణ్యపాపముల ఆకలిబడి నేను గెలిచితిని నిన్ను గొలిచి ఇంక గుర్తింపుచు నిర్మలుడనైతిని ఇంక నేను ఈ పదునాలుగులోకములు జొచ్చి ఎన్నాళ్ళు తప్పించుకొనువాడా ఇంక నేను నే చేసిన దానంబులు చూపి ఎందాక వెనగడువాడా ఇంక నేను నా పుత్రమిత్రుల నడుమనెట్టు దాగా ఇంక నేను ఇలా దివ్యతీర్థముల వెంట వెంట నెక్కడని పారేడగలవాడ అలసిని పుణ్యపాపముల ఆకలిబడి నేను గెలిచితిని నిన్ను గొలిచి ఇంక గుర్తింపుచు నిర్మలుడనై తిని ఇంక నేను నానాదేవతల మరుగునను ఏది గొలది దొబ్బగలవాడ ఇంక నేను బహుజంతురూపములు గైకుని ఏ పగిదిని బొంకగలవాడ ఇంక నేను మంత్రములు జపించి ఏరీతి మాయల గెలిచేటివాడ ఇంక నేను సంసారము చూపి ఏమని నమ్మించగలవాడా అలసిని పుణ్యపాపముల ఆకలిబడి నేను గెలిచితిని నిన్ను గొలిచి ఇంక గుర్తింపుచు నిర్మలుడనైతిని ఇంక నేను నీ దాసుడనై ఇటువలెనుండగలవాడ ఇంక నేను నీవే గతి ఇహము పరము చే అలమేల్మంగకు ఈశ్వరుడు అయిన శ్రీవెంకటేశార్యుననుమతి హృదయములోపలదలచువాడ అలసిని పుణ్యపాపముల ఆకలిబడి నేను గెలిచితిని నిన్ను గొలిచి ఇంక గుర్తింపుచు నిర్మలుడనైతిని